ార్థిస్తాం పరశు ద్రు దేవా మీకు వదనాలు ఎర్వోన్నతులవి తండ్రి మీకే స్థితి స్తోత్రాన్ని ఈ యొక్క జరిసిన కాలం అంతా మమ్మల్ని కాపాడి సురక్షితంగా సభ్యులకి వెళ్తాయి మీకు ఎంతో మీకు ఎంతో వదనాలు తుల స్తోత్రాలైనా ఈ దినానికి తన మనకు నూతనమైన కృపాలను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరిశోధన నడిపించండి అయినా అభిషేకం అనుగ్రహించి నడిపించండి మీకు దిశ మిమ్మల్ని స్థితించడానికి కనపరచలేదు కలవర్శ జ్ఞాపకం చేసుకోండి అనే సహపడండి ప్రభావం పొందాల్సిన గాయాలు మీరు కొన్ని ప్రభు మేము పొందాల్సిన క్షమాలు మీరు అనువదించినారు మరణించాల్సిన బదులు మీరు మాకు బదులు మరణించిన మరణించి మా పాప క్షాప క్షమాపణ అనుగ్రహించినందుకు ఎంతో బాధనాలు తీసాయా మీ యొక్క తన మళ్ళీ కృపారు అనుగ్రహించినారు పరిశుద్ధాత్మభిషయం అనుగ్రహించిన మాకు సాయకులు ఈ ఆరంతట్ల మీరు ఆధిపత్యం భయండి ప్రతి ఒక్కరు ఆదరించండి బలపరచండి సంపాదంగా మీ కొరకు సమర్పించుకొని జీవితం చేపడ్డలిగా వాళ్ళందరినీ తయారు చేయండి ప్రతి పనులలో మిమ్మల్ని మట్టి మెంటులుగా గల విజయమాగించి మీ కొరకు సాక్ష్యం వీలు పెట్టుకోమండి వేసుకొక్క స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మండి ఎవరికైనా ప్రేరేప నుంచే పాట పాడండి దేవుణ్ణి చూడేలా చూడే Deu nikkuti nchuri Nela puru deu nikkuti nchuri Aayana parishuddha aalaya mandu Aayana parishuddha aalaya mandu Aayana sannhi bilo Aayana sannhi bilo శర్మాన బ ప్రసిద్ధ ఆయన బసిద్ధ ఆకాశ విల మందు aa sasavi se namo sasavrudee nisutin chudi aa de nisutin chudi ena purudee nisutin chudi ఆయన పరాక్రమ కార్యము వార్తీ ఆయన పర క్రమ కార్యము వార్తీ ఆయన ప్రభవ మును ఆయన ప్రభవ మును ఎలా కుని తుపించుడి ఆ దేవుని తుపంచుడి lela sude nite chudi lela gani ko ayen nite chudi gani ko ayen nite chudi sarama dal mulako aa sarama dal mulako tena kud dil mishtinchudi ena kud dil mishtinchudi ena kud dil mishtinchudi tanatam kunasitarakon tanatam kunasitarakon satanishalamato చుడించుడి ఎలా పుడుదే ని దేవుని వాక్యం ధ్యానించ ముందు మనం చిన్నగా ప్రార్థన చేస్తాము అందరు కలు మొత్తం సోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ తండ్రి కృప మైడాకేశ్వతులు సోత్రమైన గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ అయినా మమ్మల్ని సజ్జలకు నిలబెట్టుకున్నారు ప్రభావ ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించిన ప్రభావ నేను ఈ రోజు ఈ క్షణం మేము బ్రతికంటే అది కేవలం మీ కృపనైనా మీకు మీకు ప్రేమనైనా గొప్ప దేవా నీకు వన్నా లేసా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజ్జులు పెట్టుకున్నారు ప్రభావ నీకు వన్నా గొప్ప దేవ మీకు స్వరమిని కృపణ కలిగించినారు తండ్రి దివారాత్రులు కాచి కాపాడని కనుక అన్నారు ప్రభా మీకు దేని ప్రభానైనా మీ వాక్యం మీ ధ్యానించబోతుంది ప్ర మీకు మీ పాదాల దగ్గరికి వచ్చిన మరి ఇలా మీ పాదాల దగ్గరికి వచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడమని ప్రాదిష్టమైన మా జీవితాలు సరి చేయండి వాక్యం లేని సత్యం మీరు ఆత్మీయ నేతలు నింపను ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించండి విశ్వ ప్రభావ మీకు పరిశుధా నడి మాకు దయచేయండి వాక్యం మాట్లాడి ఈ నామానికి మైమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించిన తండ్రి రోమిలు రాసిన పత్రిక అపోసూ రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము పన్నెండో మొదటి వచ్చినంలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతములాడుకొని చున్నాను ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది అలలుయ అయితే పౌలు ఒక రోమిలకు రాసిన పత్రిక అయినప్పుడు ఒక సంఘానికి ఆయన ఒక పత్రిక రాస్తున్నాడు కాబట్టి సహోదరులారా అన్నప్పుడు రక్షణ పొందిన మనం అంతా సహోదరులమే కదా ప్రభును వెమడించే వాళ్ళంతా ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళంతా సహోదరులే కాబట్టి ఆక యొక్క సహోదరులు తోని ప్రేమతో ఆయన చెప్తున్నాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన కాబట్టి పరిశుద్ధమును అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధుడు దేవునికి అనుకూలమైన అంటే ప్రతిక్షణం మనం ఆయనకు అనుకూలమైన సజీవ యాగముగా అంటే సంపూర్ణంగా మన జీవితాలను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలా అనే విషయం చెప్తున్నాడు అక్కడ సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి అని చెప్తున్నాడు అంటే మనం సంపూర్ణంగా మనం ఆయనకు సమర్పించుకోవాలా అనే విషయం అక్కడ అక్కడ చెప్తున్నాడు ఆయన హియ్య ఎందుకంటే ఈ యొక్క ఈక రోమిన్ రక్షణ పత్రిక అన్నప్పుడు రోమన్ సంఘంలో వాళ్ళు ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోలేదేమో అంటే రక్షణ పొందినా గాని ఆగము పౌలు ఎందుకు ఆ రీతిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన లెటర్ రాస్తున్నప్పుడు వాళ్ళు ఆ రీతిగా సమర్పించుకోలేదేమో ఎందుకంటే సమర్పించుకున్నప్పుడే మనం ఆయనకు మనం అనుకూలంగా మనం జీవించగలం ఆయన మనకు సన్నిహితంగా ఉండగలడు ఎందుకంటే మనం సంపూర్ణంగా ఆయన సమర్పించుకుంటే సజీవ యాగం కంటే మన ప్రాణము మన సమస్తం అంటే మనం మనం ఆయనకు సమర్పించాలా అనే విషయం చెప్తున్నాడు ఎందుకంటే అతను సమర్పించుకోబడకపోతే మనము ఆయన కొరకు జీవించలేము ఆయన కొరకు సేవ చేయలేము అన్నాడు అలా ఎందుకంటే సమర్పించుకోవటం అంటే ఆయన చూడండి ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా మనం తయారు చేసుకున్నాం కదా చూడండి ఆయన ఎంతగా ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్ అంటారు ప్రథమ ఫలం అంటే అంటే ప్రథమ ఫలంగా మనం మనందరం తయారు చేసుకుని ఏసు ఫలం ప్రభు పక్షున మనం ప్రథమ ఫలంగా ఆయన మనం తయారు కాబట్టి సంపూర్ణంగా ఆయన సమర్పించుకోవాలా అన్నప్పుడు ఇక మన ఈ లోకంతో మనకి ఏ అటాచ్మెంట్ ఉండొద్దు అంటే మన మన మనసు మన తలంపులు సమస్తము ఆయన కంట్రోల్లో ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందినమో మనం మన సొత్తు కాదు ఈ యొక్క మీద మన మన మీద మనకి అధికారం లేదు ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కదా ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు ఆయన ఆయన రక్తం ద్వారా మనం విమోచించండు పాపపు జీవితం నుంచి మనందరినీ దేవుడు విమోచించండు కాబట్టి మన మీద ఏ రైట్స్ లేవు మనకి మనం మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీల్లేదు అనే విషయం అక్కడ చెప్తున్నాడు ఎందుకంటే మీరు ఆయన సొత్తు కాబట్టి మీరు విలువ పెట్టి వారు కనుక మనుషులకు దాసులు కాకునేది అంటారు కాబట్టి మనుషులకు ఎందుకు దాసులు కావాలా అన్నప్పుడు వాళ్ళు మనుషులు కదా కానీ మన దేవునికి దాసులుగా ఉండాలా ఆయనకు దాసులుగా ఉండాలా ఆయన పరిచారుకులాగా మనం ఉండాలా కానీ లోకంలో చూస్తున్నప్పుడు ఎందుకు ఆ రీతిగా హెచ్చరిస్తున్నప్పుడు మనం ఒక ఒక దశలో మనం చూసినప్పుడు మనుషులకు దాసులుగా ఉంటా ఉంటాం ఎందుకంటే పాష్వులకి ఆ రీతిగా సన్నిహితగా ఉంటాం కానీ మనము మన ప్రభువుకు దాసులుగా ఉండాలా పాస్టర్ గానీ ఎవరన్నా కానీ అంతా దేవుని బిడలే కదా ఎందుకంటే ఇక్కడ చెప్తుండ్రు సహోదరులారు ఉన్నప్పుడు అందరూ దాని కింద వస్తారు అంటే అందరు దేవుని బిడ్డలే ఇక్కడ పాస్టరు మిగతా ఏం భేదం లేదు ఎందుకంటే అందరు యాజకులే అందరు యాజక సమూహమే అని పౌలు పేతులు మనకు ఆ విషయంలో జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి వేరియేషన్స్ వస్తూ ఉంటాయి పాస్టర్ తర్వాత కాంగ్రిగేషన్ అంటే మన కింద వాక్య వినాలనే విషయం కాబట్టి పాస్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంటారు ఎందుకంటే పాస్టర్ కు మనం ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే వాళ్ళు దేవుని సేవకులు కాబట్టి కానీ కాబట్టి మన దేవుడు అందరిని పాస్టర్ ఏం చేయాలి అందరూ సమానమే నేనేం స్పెషల్ కాదు ప్రభు దిష్టిలో మనం అంత సమానమే కాబట్టి మనం అందరం ఆయన రక్తం కొనబడిన వాళ్ళ కాబట్టి అందరూ దేవుని బిడలే అందరు దేవుని సేవకులే అని చెప్పాలా అనే విషయం అక్కడ చెప్తున్నారు కానీ ఆ రీతిగా కనిపించదు అన్నట్టు కాబట్టి నేను చెప్పాలని మీరు వినాలన్నట్టుగా అట్లనే ఉంటది అన్నట్టు కానీ ఆ ఆ స్థితికి మనుషులు కాంగ్రీగేషన్ నడిపిస్తలేరు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు ఆసక్తి లేదు ఎందుకంటే ఆ వినిపోయి లాగే ఉంటది కాని దేవుని వాక్యం ధ్యానించాలా దేవుని వాక్యం ప్రకటించా అనేది అనేది వాళ్ళకు కలంపు కలిగి భవిష్యత్ కలిగి కలగలేకుండా వచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఆశ ఉంటుందో దేవుడు లేపుతాడు ఏదో ఒక రూపంగా సమయంలో దేవుడు లేపుతాడు కాబట్టి వాళ్ళకి ఆసక్తి ఉండదు అన్నట్టు ఫస్ట్ ఆల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ రీతికి బోధించరు అన్నట్టు ప్రతి ఒక్కరు దేవుని సువార్త ప్రకటించాలా అనే ఒక ఆ విధానం వాళ్ళు చెప్పరు అన్నట్టు కాబట్టి ఎందుకు ఆ రీతిగా చెప్తున్నప్పుడు మనం ఆయన సమర్పించుకోవాలనే విషయం చెప్తున్నాం ఎందుకంటే మనం సమర్పించకపోతే ఈ లోకంలో మనం సగం సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే మనం ఆయన కొరకు సేవ చేయలేము అని చెప్తుండే ఇక్కడ కాబట్టి ఇది చాలా ఆ కఠినంగానే ఉంటారు కానీ ఎందుకంటే కఠినంగా ఏమి ఉండదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కఠినంగా చెప్పడు ఇది కూడా ఆయన ఎంతగా కఠిన ఆయన హెచ్చరించండి అంటే ఖచ్చితంగా దాని ఎంతో ప్రేమ ఉంది అన్నట్టు అట్లనే అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయన ప్రేమ కదవలసీలు చూపించిన ప్రేమ అది ఎంతో గొప్పది కదా ఆయన ప్రేమ ఉంది కాబట్టి మనం సమాధానం పరచుకున్న ఆయనతో ఆయనతో దానితో మనం సమాధానం పచ్చి యేసు ప్రభు తన రక్తం ద్వారా చూడండి ఎందుకు ఆ రీతిగా ప్రభు మనం సమర్పించుకోమని ఎంత పాపం చేసినా గాని ఈ లోకంలో ఒకప్పుడు ప్రభుని తెలియనప్పుడు ఆయనగా ఈ లోకానికి వచ్చి ఆయన అంతగా ఆయన మరణించినప్పుడు సెలవులు అంత భయంకరమైన శ్రమించాడు ఆయన బిడలుగా మనం తయారు సొత్తుగా మనం తయారు చూడండి అందుకే వాక్యం ఏం చెప్తుంది అంటే యేసు క్రీస్తు ఒకే రీతి ఆయన వాక్యం చెప్తుంది హెగురసిన భర్లు మనం చూస్తాం వాక్యం ఆయన పదమూడో అధ్యాయం పదవచనంలో ఉంటే వాక్యం చూడండి ఆయన ఒకటే రీతికి ఉన్నప్పుడు చూడండి ఆశ్చర్యం నిన్న వాక్యం చూసినప్పుడు ఆయన ఒకటే రీతికి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా మారడన్నట్టు ఎందుకంటే ఆయన శాశ్వత కాలము ఆయన ఆయన వాక్యము ఆకాశం భూమి గతించిన గానీ ఆ మాట ఏమాత్రం గతించంటే వాక్యమే యేసు కాబట్టి ఆయన ఎప్పుడులో కూడా వేరియేషన్స్ రాదన్నట్టు ఆయన మాట అది శాసనం అది అగ్ని వంటిది అది బండను బద్దలు చేసి సుత వంటిది కాబట్టి అది పగల మనం పగలాలి కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన వాక్యంలో ఆయన ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన మాట స్థిరత్వం అన్నట్టు స్థిరమైంది ఆయన శాశ్వత కాలమైంది ఎందుకంటే ఆయన వాకు అలాంటిది అంత గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతగా ఉన్నప్పుడు మనం కూడా ఏకరీతగా ఉండాలా ఎందుకంటే ప్రభుని ధరించుకున్న మనం అంతా ఆయనకు సమర్పించుకున్నాం కదా మన జీవితాలన్నీ రక్షణ పొందినప్పుడు ప్రభు కొరకు మనం సమర్పించుకున్నాం ప్రభు అయిన సర్వస్వములైన తండ్రి మీరే మాకు ప్రభు నా దేవుడు నువ్వే ప్రభుత్వం మనం ప్రార్థిస్తామంటాడు ఎందుకంటే ఆయన ఆ రీతిగా మనం ప్రేమించాడు కాబట్టి కాబట్టి ఆయన ప్రేమను పొందుకున్న మనం ఆయన ఎక్కి ఒకే రీతికి ఉంటాడు కదా ఆయన ఎలాంటి సంచలత్వం ఉండదు ఎలాంటి గమనా గమనాలు ఉండవు ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు కలిగి మనం కూడా సంపూర్ణంగా ఆయన సమర్పించుకొని ప్రభులాగా మనం జీవించడం ప్రయాసపడాలి క్రీస్తుని ధరించుకోమంటాడు అంటే ఆయనను ధరించుకోవడం అంటే ఆయన వస్త్రం రాదు కదా ధరించుకొని కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలన్నప్పుడు ఆయన హృదయం ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే క్రీస్తు ధరించుకున్నట్టు ఆయన వాక్యం మనం ఉన్నప్పుడు ఆయన సంపూర్ణ సమర్పించుకుంటే ప్రభు ఒక మనం జీవించగలుగుతాం ఎందుకంటే మనం పారపడతాం కదా తండ్రి నీ స్వరూపంగా నన్ను మార్చుకున్నాడు ప్రభావ నా స్వరూపంలో నన్ను ఆయన ఆత్మ మూలంగా మనలో జీవిస్తున్నాడు ప్రతికోటే జీవించుతున్నది నేను కాదు క్రీస్తు వేసే నాలో జీవిస్తున్నాడు అని పౌలు భక్తుడు అంటే ఎందుకు చూడండి సమర్పించుకోవడం అంటే మనం సంపూర్ణంగా ప్రతి హీల్ అయిపోతాం అప్పుడే ప్రభు మన హృదయంలో జీవిస్తాడు ఆయన లేకుండా జీవించు అందుకే అట్లా జీవించినప్పుడే మనం సంపూర్ణంగా ఆయన కొరకు జీవించగలం ఆయన కొరకు సేవ చేయగలం అనే విషయం అక్కడ చెప్తున్నాడు చూడండి అందుకే సజీవ మీ శరంలో ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాచ్యములను బట్టి వాచ్్యం అంటే ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిలో అనుకుంటున్నానంటే బ్రతిలో ఆయన అక్కడ చూడండి మనం పది దశలో మనం ఏం చేస్తామంటే ఎవరన్నా ప్రభులు వాకింగ్ చెప్పేటప్పుడు రెండు బెదర్ అని చెప్పి మనం బ్రతనాడుతూ ఉంటాం కదా ఎందుకు బ్రతనాడుతూ ఉంటాం దేవుని కృప నుంచి ఒక తొలగిపోకుండాలని దేవుని ప్రేమను బట్టి మనం బ్రతనాడు ఒకటికి రెండు సార్లు మనం బ్రతనాడుతూనే ఉంటాం కదా ఎందుకు అట్లీస్ట్ దేవుడు ఆ రోజుకి దేవుడు ఏం మాట్లాడుతారు బ్రదర్ ద్వారా ఆ బ్రదర్ జీవితం ప్రభుకు సంపూర్ణంగా ఆయన మాట్లాడుతు దేవుడితోని ఆయన జీవితం ఏ రీతి ఉండబోతే ప్రభు చూపిస్తారేమో దేవుడు మాట్లాడుతు ఆయన బలపరుస్తాడేమో అని ప్రేమను బట్టి మనం ఏం చేస్తామంటే బ్రతనాడుతూ ఉంటాం చూడండి ఆయన బ్రతనాడుతూ మనం బ్రతనాడుతూ ఉంటాం కాబట్టి పౌలు కూడా ఈ యొక్క సంఘాన్ని బ్రతనాడుతున్నాడు మీరు మీ జీతాలు సంపూర్ణంగా సమర్పించుకోండి మీ శరీరంలోని అంటే సమర్పించుకోలేదు అంటే రక్షణ పొందిన గానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే సగం వైపు సగం లోకం వైపు కాబట్టి అంటే దేవుని మీద సంపూర్ణమైన మనసు లేదన్నట్టు అట్లా ఉంటే మనం ఆయన కొరకు జీవించలేము కానీ ఆయన దేవుని వాచ్యలోమని బట్టి ఉంది అక్కడ చూడండి దేవుని వాత్సల్యం బట్టి అంటే దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ఆయన కళను బట్టి ఆయన బ్రతిలాడుకున్నాను చూడండి ఇట్టి సేవ మీకు యుక్తమయ్యే నది అంటే ఇది చాలా యుక్తమైందంటే చాలా మంచిది అన్నట్టు ఇది చాలా ముఖ్యమైనది అన్నట్టు ఈ సేవ చాలా ముఖ్యం ఎందుకంటే సమర్పించుకున్న లేకుండా మనం ఆయనకు సంపూర్ణంగా ఆయనలో సాహసంలో ఆయన ఆత్మలో మనం జీవించకపోతే మనం సేవ చేయలేము అన్నట్టు కాబట్టి ఆయన బ్రతులాడుకుంటున్నాను చూడండి ఎందుకు అన్నప్పుడు అతని ఒక్కరు కూడా నశించుకోవటం నాకు ఇష్టం లేదు కదా లేదు ఎందుకంటే ఎందుకు బ్రతాలనుకున్నప్పుడు మన అక్కడ రాయబడింది ఎందుకంటే చూడండి ఆ రోమన్ సంఘంలో ఏం జరిగింది అన్నప్పుడు చూడండి ఏముంది అక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ లోపపు మర్యాద అనుసరిస్తున్నారు ఈ లోపపు విధానాలు అనుసరిస్తున్నారు అన్నట్టు అందుకే మీరు మీరు ప్రముఖ కోసం సమర్పించుకొని ప్రభు కోసం జీవిస్తూ ఈ లోకం మర్యాద ఎట్లా అనుసరిస్తారు ఈ లోకపు మర్యాద అన్నట్టు లోకపు గుణగానాలు అన్నట్టు ఈ లోకంలో ఎట్లా జీవించాలా ఈ లోకంలో మనుషులు ఏ రీతికి జీవిస్తున్నారు అనే ఎన్నో రకరకాలైన విధానాలు ఉంటాయి కానీ వాటిని అనుసరింపక అన్నప్పుడు వాళ్ళు అనుసరిస్తున్నారు వాళ్ళు అనుసరిస్తున్నారు అందుకే ప్రవులు అక్కడ హెచ్చరిస్తున్నారు వాళ్ళు అనుసరిస్తున్నారు ఈ లోకపు విధానాలు చూడండి ఈ లోకపు విధానాలు అనుసరిస్తాయి మూల భాషలు ఏముందు అడుగు జాడలను సౌఖ్యములు అంటే ఈ లోకపు ఈ లోకం నడిచినట్టు వాళ్ళు నడుస్తున్నారు అనే విషయం చెప్తే కాబట్టి మనం ఆయన మార్గంలో నడవాలి కదా ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడవాలి కదా ఆయన మనం అనుసరించాలా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన కోసం సమర్పించుకొని రక్షణ పొంది ఈ లోకమును అనుసరిస్తే ఏ రీతిగా ప్రభు కొరకు మనం జీవించగలం చూడండి ఏముంది అక్కడ ఇంకా ఈ లోకపు మర్యాదను అనుసరింపగా ఉత్తమును సం అనుకూలమును సంపూర్ణమై ఉందా చూడండి ఉత్తమమైంది ఏంటి ఈ లోకంలో మనుషులు ఏది ఉత్తమం ఏది మానేమైంది ఏది రమ్యమైంది ఏది లోతైనది ఏది మనకి మేలు అనేది విడిచిపెట్టినారు మనుషులు విడిచిపెట్టి ఏం చేస్తా అంటే ఈ లోకపు మర్యాదను వెంటాడుతున్నారు ఈ లోకపు విధానాలను వెంటాడుతున్నారు ఈ లోకంలో ఎట్లా ఉండాలనే విషయం వింటాడు కానీ ఒక విషయం ప్రభు చెప్పిడు మనకి ఏంటంటే ఒక వాక్య ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే ఎందుకు వాళ్ళు చూడండి దేవుని ప్రభు నమ్ముకుని కూడా విశ్వాసం ఉంటది కొంతమందికి ఎందుకంటే సగం విశ్వాసం ఉంటది ఎందుకంటే అల్ప విశ్వాసం ఉంటది ఎందుకంటే ప్రభు ఇస్తాడో లేదు ఇప్పుడు నాకు ఒక జాబ్ వచ్చింది నాకు జాబ్ ప్రభు నేను సంపూర్ణంగా నేను ప్రభులు మార్గంలో నడుస్తున్నా నాకు జాబ్ పోయింది కానీ ఈ టైంలో నాకు జాబ్ పోయింది మరి నాకు జాబ్ వస్తుందా రాదా అనుమానం ఒక అనుమానం అన్నట్టు సందేహం ప్రార్థన చేస్తాము విశ్వాసం పెట్టమని అనుకుంటాము తర్వాత మళ్ళీ అనుమానిస్తూ ఉంటాం కానీ అట్లా ఎట్లా మనం ఆయన ఆయన కొరకు ఇష్టాలుగా జీవించగలం జీవించలే ఎందుకంటే మీరు సగం దేవుని వైపు సగం ఈ లోకంలో ఉంటే ఆయన కొరకు జీవించలేరు అన్నట్టు కాబట్టి మన విశ్వాసం ఏంటి ప్రభు ఏ రీతి అయినా సరే ఆయన పోషించే దేవుడు ఆయన ఏ రీతి ఆయన తలుసుకుంటే ఆయన ఒక మాట చదివిస్తే ఈ సృష్టి బయటకు ఆయన మాట చదివిస్తే ఆకాశ భూమి కలిగింది ఆయన మాట చలివిస్తే ఎర్ర సముద్రం పాయిలైపోయింది చూడండి అలాంటి విశ్వాసం అలాంటి ఫేత్ మనకి ఎందుకు రాకూడదు మనకు ఉండాలనే విషయం చెప్తుంది కానీ అలాంటి ఫేత్ కనిపించదు చాలా వరకు ఎందుకంటే అనుమానం అన్నట్టు దొరుకుతుందో దొరకదో ఇంటర్వ్యూ పోయినా డౌట్స్ ఉంటాయి వాళ్ళు కానీ ఆ క్షణము నీ మనసులోని తలంపులు సమస్తం ప్రభుత్వం సమర్పించుకున్నప్పుడు నువ్వు భయపడవన్నట్టు ధైర్యంగా నువ్వు వాళ్ళు అడిగే సమర్పగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దేవుడు ఇస్తాడు కొంత ఆలస్యం కావచ్చు కానీ ఎంత ఆలస్యమైనా గానీ మనం అనుకోవాలా ఇంత ఇన్నిసార్లు దేవుడు నాకు రావట్లేదు కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడు స్థిరపరిచండు అనే విశ్వాసం నీకు రావాలి ఎందుకంటే ఆ టైంలో నీకు అనుమానాలు వస్తాయి కాబట్టి ఆ టైంలో నువ్వు విశ్వాసం పెడితేనే నువ్వు దాని ఫలం పొందుకోగలవు కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు అంటే దేవుని నమ్ముకుని కూడా ఈ లోకం ఏంది అలాసి కరువు భయంకరంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అనుమానాలు వస్తూ ఉంటాయి అంటే ఏ రీతి మనం చూస్తాం న్యాయాధిపతుల కాలంలో కరువు వస్తారు కదా ఆ ఊర్లో ఇరుసెతీంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు ఆ ఉంటది ఇద్దరు నయోమి అనుకుంటారు నయోమి వాళ్ళిద్దరు ముగ్గురు కుమారులు భర్త కలిసి ఇరుసం ఆ యొక్క ఇరుసలెం ఆ యొక్క బెతలహేమైన అంటే ఆ తండ్రి ఇంట్లోనే ఆహారం బెతిలేహేమంటే తండ్రి ఇంట్లోనే ఆహారం కాబట్టి ఆహారాన్ని విడిచిపెట్టి కరువు వచ్చిందని చెప్పి వెళ్ళిపోతారు ఆ దేశం అంతా అక్కడే ఉంది వీళ్ళు అంటే దేశమంతా కరువు వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురికే కరువు కాబట్టి అక్కడ అనుమానించారు అన్నట్టు ఎట్లా బ్రతకాలా అన్నప్పుడు ఎవరో చెప్పుండాలా నాకు తెలిసి ఇక్కడ కష్టం మేము బ్రతకడం అని లేకుంటే వాళ్ళ తలంపులతోని ప్రభుని విడిచిపెట్ట తొలిపోతుండాలా కాబట్టి చూడండి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎంత శ్రమ అనిపించినారు తిరిగి మళ్ళా ప్రభు సందరికి వచ్చినారు తర్వాత మళ్ళా ఆ దేశం బాగుంది ఆ ప్రాంతం బాగుంది తెలుసుకున్న తర్వాత వచ్చింద్రు చూడండి ఇవన్నీ విధానాలు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే చూడండి కరువు అనేది లోకంలో ఉంటది కాబట్టి శ్రమలు లోకంలో ఉంటది కానీ ప్రతిక్షణం ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు నీ ఆసక్తిని చూస్తూ ఉంటాడు ప్రభు మొదట ఆసక్తి మనకు అనేది ప్రతిక్షణం మనం పరిశీలిస్తూనే ఉంటాడు అన్న కాబట్టి మనం ప్రతి మనం మన విశ్వాసాన్ని మనం సంపూర్ణం చేసుకుని ముందుకు పోవాలనే విషయం చెప్తుంది కాబట్టి లోకపు మర్యాదను అనుసరింపక ఉత్తమమైంది అంటే మార్తా ఏం చేస్తుంది మార్తా మారతా నువ్వు అనేకమైన పనులను అలసిపోతున్నావు కానీ ఉత్తమమైన ఒకటే అది మర్యా ఎంచుకున్నది అది ఆమె ఆమె నుంచి ఎవరు కూడా తీసుకోలేదు అది తీసుకోబడదు అంటే తీసివేయబడదు అని చెప్తున్నా అక్కడ అంటే మరియా ఆయన పాతల దగ్గర కూర్చొని దేవుని వాక్యం ఉంటుంటే ఈ మార్త ఏం చేస్తుంది ఆ ప్రభుకి ఏదో వండి పెట్టాలని చెప్పి ఏదో ఈ లోకాదమైన పనులు అలసిపోతూ ఉంటాయి ఒక దశలో మనం అట్లనే అలసిపోతూ ఉంటాం కాబట్టి ఎందుకంటే ఈ లో పనులు అట్లా రీతిగా ఉంటాయి కానీ దాని తప్పులేదు కానీ చూడండి ఒక దశలో మనకు అవకాశం ఉన్నా గానీ మనం ఏం చేస్తా ఉంటే సమర్థించుకుంటా ఒక దశలో ఆ ఎందుకంటే మనం ఆ టైంలో మనం ఏదో చెప్పేస్తా ఉన్నాడు కానీ అది కాదు విధానం విషయం కాబట్టి అక్కడ ఏం చెప్తున్న ఆ ఉత్తమమైంది మనం ఎంచుకున్నప్పుడు దేవుడు అది మానేది తొలగిపోదన్నాడు కాబట్టి ఎంత పైనన్నా గానీ మరే అక్కడ కూర్చొని వింటున్న దేవుని పాల దగ్గర మనం కూడా ఈ లాక్డౌన్ అంతా ప్రభు మనతో ఎన్నో ఈ లోకము విధానం ఏ రీతిగా ఉంటది ఈ లోకపు విధానం మనుషులు ఉంటది ఈ లోకంలో ఎట్లా మనుషులు అన్ని బైబుల్ రాసు కాబట్టి వాటి మనం తప్పించుకోవాలా ఈ లోకపు మాల్యనే మనం తప్పించుకోవాలా ఆయన పరిశుభ్రతలో మనం సాగిపోవాలనే విషయము అక్కడ చూస్తున్నాడు ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంట కాబట్టి సంపూర్ణమైన ఆయన దేవుని చిత్తమేదో ఏమి దేవుని చిత్తం అన్నప్పుడు మనం చూస్తాం ఎన్నో విషయాలు బైబులంతా దేవుని చిత్తమే కదా ఒకటి కాదు ఎన్నో విషయాలు దేవుని చిత్తం ఎన్నో విషయాలు దేవుని చిత్తం కాబట్టి ఆయన జ్ఞానంలో అభివృద్ధి దేవుని చిత్తం నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని దేవుని చిత్తం అంటే ఎన్నో విషయాలు దేవుడు ఆ రీతికి పెట్టిండు కాబట్టి అవన్నీ మనం పరీక్షించాలంట కాబట్టి పరీక్షించకపోతే మనం ఆయన కొరకు జీవించలేము అన్నట్టు చూడండి దేవుని సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి కాబట్టి మన మనసులు మారాలంట అంటే సంపూర్ణంగా మనం ఆయనకు సమర్పించుకోవాలంట అంటే ఈ లోకపు విధానాల నుంచి మనం వేరుపడి జీవించాలా వాటి నుంచి మనం బయటకు అనే విషయం చెప్తున్నాడు అక్కడ కాబట్టి దేవుని చిత్తాన్ని ఏదో పరీక్షించి మనం పరీక్షించాలంట పత్యక్షణం రీసెర్చ్ చేయాలంట అంటే పరీక్షించాలంట అంటే ఆయన చిత్తం ఏంది అంటే ఒకటే ఉందా బైబుల్ అంతా ఏంది అని ఏంది అని ఆయన ప్రణాళిక ఏంది అని రీసెర్చ్ చేయాలంటాం పాత నిబంధనల కాలంలో భక్తులు చేసారు ఆ వాళ్ళు తెలుసుకున్నారు భవిష్యత్తుని తెలుసుకున్నారు వాళ్ళు పరీక్షించారు ఆయన కనిపెట్టుకున్నారు అవన్నీ చేసిన వాళ్ళు కాబట్టి తెలుసుకున్నట్లు మీ మనసు మారి కాబట్టి మన మనసు మార్చుకోవాలి మనం ఆయన మనసు ధరించుకున్నప్పుడే మనం ఆయన చిత్తాన్ని పరీక్షించి ఆయన గ్రహించగలం ఆయన చిత్తాన్ని గ్రహించాలంటే అది ఏదో శారీరకమైంది కాదు అది ఆత్మీయమైంది కాబట్టి ఆ ఫిజికల్ లేయర్ లో మనం చూస్తాము ఫిరిచువల్ లో కూడా అది ఎట్లా అర్థం చేసుకుని చూస్తాం కాబట్టి ధర్మశాస్త్రం నుంచి నీతి అనే దానికి ధర్మశాస్త్రమే బాల శిక్షకుడిగా ఉందని మనం చూస్తాం గల్తరచని పత్రికలు అంటే మార్గం చూపించింది ధర్మశాస్త్రము దేవుని నీతి విశ్వాసానికి దారి మార్గం చూపించింది కాబట్టి అది విధానం అని అంటే శారీరకంగా వాళ్ళు ఆత్మీయంగా మారిపోవాలా సంపూర్ణంగా ఆయన ఎదగాలనే చెప్పిన ప్రభువు చెప్పిన పాపం దే ఉంది ఈ లోకంలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఎందుకు దేవుడు రెండు పెట్టిన పరిమితి ఇచ్చినప్పుడు నీకు పాపం ఏందో తెలియాలా పరిశుద్ధత ఏదో తెలియాలన్నట్టు ప్రతిదీ దేవుడు పెట్టిన రీతిగా కాబట్టి అది అది మనం అర్థం చేసుకునే విధానం కాబట్టి అది ఏ రీతిగా ముందుకు మనం ఆయన సంపూర్ణంగా సమర్పించుకోవాలా ఆయన కృపను బట్టి ఆయన బ్రతినాడుకుంటున్నాడు పౌలు చూడండి ఎందుకంటే మనం కూడా మన సేవ జీతాలు మనం ఒక దశలో మనం మనం బ్రతునాడుతూ ఉంటాం కదా ఎందుకంటే దేవుడు ప్రేమ చూపిస్తూ ఉంటాం మనుషులు కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు విడిచిపెట్టే వాళ్ళు విడిచిపెడతా ఉంటారు కానీ సరే వాళ్ళ విధానాలు ఆ రీతిగా ఉన్నాయి వాళ్ళ మన అవసరం లేదు మనకి కానీ ఇక్కడ ఏముందంటే మీ మనసు మారి నూతనం అవటం రూపాంతం పొందుడి అంటే రూపాంతం అన్నప్పుడు మన రూపాంతం మన మనసు మారాల రూపాంతం పొందేటువంటి ఆయన సంపూర్ణంగా ఆయనలో మనం సమర్పించుకొని ఆయన స్వరూపంలోకి మనం మనం తయారు కావాలి ఎందుకు అది రిపీట్ చేస్తుండదు ఒకసారి ప్రభు నమ్ముకున్నప్పుడు మనం ఆయన స్వరూపం మనం ధరించుకునే వాళ్ళు ఆత్మీయంగా అర్థం చేసినప్పు ఆ తర్వాత ఏం జరిగినప్పుడు వాళ్ళు ఆయన ఆయన నుంచి తొలిగిపోయినారు ఆయన నుంచి తొలగిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఈ లోకపు మర్యాదను అనుసరిస్తున్నారు అంటే మొదటన్న విధానము లక్షణము అన్ని పోయి మళ్ళా రొటీన్ లైఫ్ లాగా అయిపోయింది అన్నట్టు అందుకే పౌరులు ఒక లెటర్ రాస్తున్నారు వాళ్ళకి పౌల రీతిగా హెచ్చరిస్తుంది కాబట్టి రూపాంతం పొందుతున్నప్పుడు మనం అక్కడ చూస్తాం కదా యేశు ప్రభావ్ కొండ మీద ఆ ముగ్గురు శిష్యులు యాహోబు ఆ యోహాను తర్వాత పేతురు ముగ్గురు ఉంటారు అక్కడ అక్కడ పోయి ఆయన రూపాంతం పొందుతున్నట్టు కాబట్టి అది అది వాక్యం అది చాలా లోతైన వాక్యం అది అంత ఈజీగా కాదన్నట్టు కాబట్టి ఆయన రూపాంతం పొందినప్పుడు ఆయన ఆయన వెలుగు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళంతా పడిపోతారు అక్కడ ఆ వెలుగుని చూడలేక పేతురు ఈ ముగ్గురు పడిపోతారు అక్కడ అంటే అంతగా ఆయన మహిమ ఆ రీతిగా ఉంటదన్నట్టు అప్పుడు వాళ్ళంతా పడుకుంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళ వాళ్ళకి ఆ రీతి ఉన్నప్పుడు దేవుడు అది అది చూపి విధానం దేవుడు వాళ్ళ ముగ్గురు తీసుకెళ్ళే అక్కడికి చూడండి ఎందుకంటే మన మనకు మనకు చూపి మనకు ఆయన ఎందుకు పేదరు ఏలియా మోస అక్కడ ఉన్నారు అక్కడ కాబట్టి మోలి ఏలియా మోస ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆ రీతి ఆయన నుంచి మాట్లాడేతో పాటు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు దేవుని బిడ్డలు వాళ్ళు ఎందుకు అది అది చూడలేకపోయినారు ఆ మయం అని అన్నప్పుడు వాళ్ళు ఆ స్థితికి ఇంకా ఎదగలేదు అన్నట్టు కాబట్టి అక్కడ మన వాక్యం ఏమని చెప్పి ఆయన ఆ టైం ఆయన తిరిగి వచ్చే టైం కూడా అట్లనే ఉంటది పరిస్థితి కదా కాబట్టి ఆయన ఆయనలో మనం స్వరూపంలో మనం జీవిస్తామంటే ఆయన సంపూర్ణంగా ఆయన వెలుగును ధరించుకున్న వాళ్ళం ఆయన మహిమ ప్రభావములు కదా దేవుడు కదా ఆయన ప్రభావం ఆయన మహిమను మనకు అనుగ్రహించినాడు కదా అంటే ఆయనలో మనం ప్రభులో మనం జీవిస్తాం కాబట్టి మనం ఒక వెలుగులాగా తయారు ప్రభు కాబట్టి శరీరకు ఉన్న ఆ వెలుగును చూడలేరు కాబట్టి అంతే అంత సంపూర్ణంగా మనం ఎదుగాల ప్రభులో ఉన్నప్పుడే మనం ఆయనతో పాటు మనం జీవించగలం ఆయనతో పాటు మనం ఆయన రాజ్యంలో ఉండగలం ఒకనొక దినం ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా మనం పరిగెత్తిపోవన్నట్టు అంటే అట్లా మనం రూపాంతం అంటే ప్రత్యక్ష అది ఒకసారి జరిగేది కాదు అన్నట్టు అది అది ఒక దశ నుంచి ఒక దశ అంటే మనం అంచెలంచెలుగా మనం ప్రభులు ఎదిగే కొన్ని ఆ స్థితికి మనం ఎదుగుతూ ఉన్నట్టు అది సంపూర్ణత మనం ఎదుగు ఉంటాం అదే పౌలు చెప్తాడు ఏం చెప్తాడు పౌలు సంపూర్ణ ఒకటకు రండి అన్నాడు అంటే అంత గొప్ప సేవకుడు చెప్పాడు సంపూర్ణ ఒకటి కాబట్టి అంటే అప్పటికి పౌలు సంపూర్ణం కాలే అగుటకు సాగిపోదాం అన్నప్పుడు ఇది అగుటగా అంటే అది అది అది రివ్యూల్ అది కావాలన్నట్టు అంటే మనం ఆ స్థితికి ఎదుగుతున్నప్పుడే మనం సంపూర్ణలో మనం అడుగు పెడతాం అన్నట్టు ఒకసారి లక్షణ పొందిన సంపూర్ణంగా అయినంటే సరిపోదు అన్నట్టు కాబట్టి మనం ప్రతి క్షణం ఆత్మలు మనం ఎదుగుతున్నప్పుడే ఆ మనం ఎదగగలం ఆ ఆ లెవెల్ కి మనం ఉండగలం ప్రభుతో పాటు ఆత్మీయమనే విధానంలోకి మనం ముందుకు పోగలం పౌరులు లాగా కాబట్టి ఇక్కడ ఏం చెప్తా అంటే రూపాంతం పొందుడి అని అని చూడండి అందుకే విధానాలు మనం చూపించినప్పుడు ఎందుకు ఆ రీతిగా ప్రభు చెప్పన్నప్పుడు చూడండి మనం ఈ లోకంలో ఆయన సృష్టించింది కదా ఆయన లోకంలో మనం ఎంతగానో సృష్టించింది ఆయన ఆయన ఆయన స్వరూపంలో మనం తయారు చేస్తున్నాడు చూడండి ఎందుకంటే యాకూర్ రాసిన పరిస్థితిలో చూడండి అట్లా సృష్టించిన మనం ఉన్నప్పుడు రూపాంతం పొందాలా అనే విషయం ఎప్పటినప్పుడు మనకి ఎంతగానో ప్రభు పట్ల మనకు ఆసక్తి ఉంది కదా ఆయన వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉంది ఎంతగానో కాబట్టి ఆ ఆసక్తి ఏమైతుంది అంటే రాను అది తగ్గిపోవద్దు అని విషయం పత్రికలో మనం చూస్తాం అది పదకొండవచ్చిన చూస్తాం ఆసక్తి విషయంలో మాందువులు కాక ఆత్మయంత తీవ్రత గలవారి ప్రభుని సేవించుడి కానీ సేవించమని చెప్తాను అంటే ఆసక్తి విషయంలో మాందువులు కాక అన్నప్పుడు ఇంగ్లీష్ బయల్లో ఉంది అది నేను ఆ గూగుల్ ట్రాన్స్లేట్ లో చూస్తున్నాది కింగ్ జోమ్స్ వర్షన్ చాలా గట్టి అది చాలా టఫ్ ఉంటది ఆ బైబుల్ ఇంకా చాలా ఉన్నాయి అంటే నాకు తెలియదు కానీ మనకి ఏదైతే టఫ్గా ఉంటుందో అదే మనం నేర్చుకోవాలి నేను నాకు అర్థం కాని పాదాలు ఏంటంటే ఆ గూగుల్ ట్రాన్స్లేట్ నేను కొట్టు చూస్తే అది సోమరి అని ఉంది అక్కడ అది మందులో ఉన్నప్పుడు సోమరి అని ఉంది అక్కడ అది చూపిస్తుంది అట్లా చూడండి మన ఆసక్తి ఇష్యూలో మనం సోమారిలో అంటే ఎందుకు పౌదు అంత కఠిన అంత బాధ ఎత్తినప్పుడు నాకు ఆ అది నాకు అర్థం కాదు మందులు అన్నప్పుడు ఏదో మత్తుకుంటారు అట్లా అని అనుకున్నా గానీ అది ఇంగ్లీషు ఇంకా బాగుంది కాక ఆత్మ ఎందుకు తీవ్రత గలవారి ప్రభుని ఆ తీవ్రత మనకు ఉండాలన్నట్టు మనం ఎప్పుడైతే అప్పుడు సమర్పించుకుంటే సంపూర్ణంగా ఆ తీవ్రత ఉంటది కానీ మనం సమర్పించుకున్నప్పుడు ఈ లోకపు విధానంలో మనం పడిపోతే ఆ తీవ్రతనే తగ్గిపోతుంది అన్నట్టు అది తగ్గిపోతున్నప్పుడు మనం ప్రభుకి ఆయన ఆయన సేవ మనకు ఆసక్తి ఉండదు చూ తీవ్రత కలిగి ప్రభుని సేవించుడి చూడండి నిరీక్షణ కలవారి సంతోషించు కాబట్టి ప్రతిక్షణం మన నిరీక్షణ కలిగి ఉండాలా మన నిరీక్షణ మన ప్రభు కదా చూడండి సంతోషించు శ్రమ ఓర్పు గలవారి ప్రార్థన పట్టుదల కలిగి ఉండడు చూడండి ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ప్రత్యక్షణం మనం ఉండాలా అంటే ప్రార్థనలో మనం ఎంతగా పోరాడాలా అనే విషయం చెప్తున్నాడు తర్వాత పరిశుద్ధుల అవసరంలో పాలు పొందు పరిశుద్ధుల అవసరంలో పాలు పొందాలంటే పవులు ఆ మనం చూస్తాం కదా ఆపుస్తుల కార్యంలో మనం చూస్తాం వాళ్ళంతా ఆస్తులంతా అమ్ముకొని వాళ్ళంతా ఒక దగ్గర చేసి వాళ్ళకి అంత సమంగా పంచి పెట్టినట్టు అంటే అక్కడ కొలతో వాళ్ళు చేసి అంటే ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా కాబట్టి పరిశుద్ధుల అవసరం ఉన్నప్పుడు సేవా సంబంధించింది కాబట్టి దాని అవసరంలో మనం పాలు పొందుచు ఆదిత్యం చేయి ఇచ్చుచుండి ఇచ్చుచుండు కాబట్టి మనం ఆదిత్యం ఇవ్వాలా అనే విషయం మనం ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎవరు వచ్చినా గానీ మనం దేవుని బిడకు ఆదిత్యం అని ఇవ్వాలా కాబట్టి మనం చూస్తాం శిబిలక్ష్మి పత్రికలోదమూడు అధ్యాయువులు చూస్తాం దేవదూతలు వచ్చినప్పుడు మనకు మనుషుల రూపంలో వచ్చినప్పుడే వాళ్ళు తెలియకుండా వాళ్ళకి ఆదిత్యం ఇచ్చారంట అబ్రహం విషయం చూస్తాం లోతు విషయంలో మనం చూస్తాం అక్కడ శిబిలక్ష్మి పత్రిక పదమూడు అధ్యయాలను చూస్తాం అంటే అది ఏ రీతిగా రావచ్చు కాబట్టి మనం అది చాలా జాగ్రత్తగా మనం చూడాల విషయం మన దేనికి మనం ఆదిత్యం ఇస్తాం ఎక్కువగా ప్రాణి మనం అర్థం చేసుకోవాలన్నట్టు కాబట్టి ఈ లోకంలో అనవసరమైన వాటి ఒక ఎంతగానో డబ్బులు ఖర్చు పెట్టా ఉంటారు కాబట్టి ఉత్తమమైన దానికోసం మనం ఈ లోకంలో ప్రభు అది మైమకొరకు మనం అది అది విధానాలకు మనం కాపాడాలా కాబట్టి మనం ఖర్చు పెట్టాలనే విషయం చెప్తుంది అక్కడ నీటి ఆహారం చల్లమనడం పదకొండు అధ్యయం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం మీరు అన్నప్పుడు దేవుని వాక్యాన్ని సాధించం కదా అంటే దేవుని దేవుని సేవలను పెట్టడం నేర్చుకోవాలా అంటే ఏ రీతిగా ఉన్నప్పుడు చూడండి అది ఆ అది మన వాళ్ళ విధానాలను బట్టి మనం చూస్తా చూడాలా ఎందుకంటే మార్గం చూపించాల మన దేవు దేవుని యొక్క మార్గం మనం చూపించాల మనం చూస్తాం కదా మన ఎలిషా విషయంలో మనం చూస్తాం రెండో రాజుల గను మనం చూస్తాం నాలుగో అధ్యాయంలో ఒక శిష్యులు ఒక శిష్యుడు ఉంటాడు ఆయన ఎలిషా దగ్గర ఉంటాడు ఒక దగ్గర ఆయనకి ఇద్దరు కుమారులు ఉంటారు తర్వాత ఆయన భయంకరమైన అప్పులు చేసినప్పుడు ఏం చేసింది అక్కడ అప్పులు చేసినప్పుడు అప్పులు వాడు వచ్చి ఇద్దరు కుమారులు తీసుకోవాలని ఆయన పరంతం చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఆమె ఆ యొక్క భార్య ఆ శిష్యుడు భార్య అని చనిపోతాడు ఎలిషా వచ్చి అయ్యా నాకు అప్పులు భయంకరంగా ఉంది అప్పులు ఇద్దరు పిల్లలు తీసిపోతున్నాయ్యా ఇప్పుడు నేను ఏం చేయాలా ఇప్పుడు నేను ఏం చేయాలయ్యా అని చెప్పి అడుగుతుంది అక్కడ ఆ దైవజన్ ఆయన ఎలిషా అడిగినప్పుడు ఆయన అంటున్నా నా వల్ల నీకు ఏం కావాలంట అంటే ఆయన ఆయన విధానం చూడండి అక్కడే మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలి వాక్యాన్ని చూడండి ఆయన ప్రవక్త ప్రవక్త దగ్గర ఏముంటది చెప్పండి ఆయన దగ్గర ఏముండదు ఆయనకే తింటానికి ఉండదు ఆయన దగ్గర ఏముంటది నా వల్ల కావాలన్నప్పుడు అప్పుడు అయ్యా అని ఆమెను బ్రతికడుకుంటూ ఉంటుంది ఆ శిష్యు ఆయన ఆ శిష్యుని భార్య అప్పుడు నీ ఇంట్లో ఏముందని అడుగుతాడు అక్కడ అయ్యా ఒక నూనె కొండ ఒకటి నా ఇంట్లో ఉంది అయ్యా అంటాడు చూడండి అయితే ఆ నూనె కొండ ఉంది కదా మీ ఇంట్లో ఇంకా కొన్ని పాత్రలు తెచ్చుకొని ఇరుగు పొరుగు దగ్గర తెచ్చుకొని ఆ పాత్రలు లోని ఆ నూనె అంతా నింపు నింపుకోమంటారు నింపుతా ఉంటారు నింపుతా ఉంటారు అంతా తర్వాత ఏం చేస్తాడు అంటే అన్ని పాత్రలు మొత్తం నిండిపోతాయి పాత్రలు మొత్తం నిండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ ఆ నూనె కూడా ఆగిపోతుంది అప్పుడు దైవేజన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తాడు అయ్యా నువ్వు చెప్పిన ప్రకారం నేను చేసినానయ్యా అన్నప్పుడు ఆ డైవేజన్ చెప్తాడు ఆయన కలీషా ఇప్పుడు ఫస్ట్ ఆ నూనె అమ్మి ఫస్ట్ నువ్వు అప్పుడు కూడా నీకు ఎవరైతే అప్పు తీసుకున్నా ఫస్ట్ వాళ్ళకు కట్టాలన్నాడు ఫస్ట్ నువ్వు దినమని చెప్పలేదు ఫస్ట్ మీరు బతకమని చెప్పలేదు ఇది పాయింట్ మనం అర్థం చేసుకోవాలి నువ్వు ఫస్ట్ ఏం చేయాలి అప్పులు వాడుకు ఎవరైతే నువ్వు అప్పు తీసుకున్నా వాళ్ళు తర్వాత మిగిలిన దాంతో నువ్వు నీ ఇద్దరు కుమారు బతకమని చెప్తాను చూడండి ఇక్కడ నేను అర్థం చేసుకున్నా బాగా ఆయన ఏం చేసా డబ్బులు ఇచ్చిందా ఆయన మనీ ఇచ్చిందా ఆ స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది మనం ఒక మనం చూస్తే తప్పులే ఇవ్వాలా కరెక్టే కానీ చూడండి అట్లా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రతిసారి ఏదైనా కావలసినప్పుడు నీ దగ్గరికి వస్తా ఉంటారు వాళ్ళు ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం మనం సేవ జీవితంలో కాబట్టి ఆయన ఏం చేసినంటే డబ్బులు ఇవ్వలేయన మార్గం చూపించండి దేవుని మీద ఆధారపడ్డట్టు చూపించండి చూడండి అదే మనం చూపించాలి మార్గం మనుషులకి కాబట్టి మనం డబ్బులు తీసుకుంటా పోతే అంటే అయిపోయినాక మళ్ళీ నీ దగ్గరికి వస్తారు కాబట్టి దేవుని మీద ఆధారపడటం అన్నట్టు సమస్తం ఆయన వల్ల కలుగుతుంది కదా అనే సత్యం మనం చూపించాలి కదా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి అనుగరిస్తాడని వాక్య ప్రకారంగా చూపించాలా వాళ్ళ విశ్వాసం బలపరచాలా మనం చేయాలి సరే ఆ టైం కు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం ఇస్తాం ప్రార్థన చేసి పంపించం ఎందుకంటే యాకోప్రాక్షణ పత్రికలు మనం చూస్తాం కదా వాళ్ళు బాగా లేకున్నప్పుడు వాళ్ళకు బట్టలు లేక దిగ దిగంగరే ఉన్నారు వాళ్ళకి ఆహ ఆకలిప్పుడు ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళకి ఏది కావాలి ఆ క్షణం అది వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వ ఇచ్చిన తర్వాత అప్పుడు దేవుని వాక్యం చెప్తాడు వాళ్ళకి అవన్నీ ఇవ్వకుండా మనం అది కాదు అని అక్కడ కూడా చెప్తారు యాకోప్రాక్షణ పత్రిక మనం చూస్తాం వాక్యం అంటే ఈ రెండు వాక్యం అర్థం చేసుకున్నప్పుడు ఏ రీతిగా అది చూడండి ఏ దశలో ఉన్నా కానీ మనం అది ఎట్లా అర్థం చేసుకుంటాం మనం కాబట్టి ప్రతి దశలో మనం ప్రభు మీద ఆధారపడితే మనం చూపించాలి మనుషులకి చూడండి కాబట్టి ఒక దశలో మనం ఆదిత్యం ఇస్తాం కదా ఎందుకంటే అది దేవుని వాక్యం చూపుతున్న ఆ అది కూడా మనం చేస్తాం కానీ ఈ రోజుల్లో మనుషులు ఏమైందంటే ఆ రీతిగా మనం చూస్తాం సంఘాల్లో కూడా అది అవసరం లేదు సంఘాల్లో కూడా ఏం చేస్తారంటే అప్పులు ఇస్తారు మా ప్రాంతంలో చూస్తాం బాలాజీ ప్రాంతంలో అప్పులు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇస్తారు అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు తీర్చలేరు వాళ్ళు వాళ్ళు కడతా ఉంటారు తర్వాత ఏమవుతారు వాళ్ళు తెలియగలరు కదా వాళ్ళు వీళ్ళు ఇక్కడే ఉంటారు అంటే కట్టేస్తున్నట్టు అన్నట్టు ఇక వాళ్ళు అప్పు తీర్చలేరు వాళ్ళు స్థితిలో ఉంటారు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు తెచ్చికి వస్తేనే ఉంటారు వస్తే వాళ్ళు ఏం ఇంతనే ఉంటారు ఆ రకంగా మనుషులు కట్టేస్తూ ఉన్నట్టు అని ఇదొక బలహీనతే ఎన్నో రకరకాలుగా ఉన్న విధానాలు కాబట్టి అవన్నీ మనకు అవసరం లేదు ఎందుకంటే మన కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి అది విధానం కాదు ప్రతిక్షణ మనం ప్రభుని చూపించాలా అనే విషయం అక్కడ చూ అక్కడ చూస్తున్నాను అన్నట్టు చూడండి అందుకే మన ఆసక్తి విషయంలో మనం ఏం చేయాలంట బంధువులు కాక ఆత్మ ఎంత మనం ఉండాలా చూడండి తర్వాత ఏం చేయాలంటే చూడండి పదమూడు అధ్యాయంలో ఒక వాక్యం చూడండి మరియు పదమూడ వచ్చి పదమూడో అధ్యాయంలో మరియు మీరు కాలం అంటే ఇది ఏ కాలం ఇది ఇది ఏ టైం ఇది ఎండ్ టైం కదా ఆయన రాకడా సమయం ఇది ఎప్పుడు చెప్పిండో రెండు వేల సంవత్సరాల క్రితమే పవన్ చెప్పిండు ఈ రోజు ఇది మనం ధ్యానిస్తున్నాం మీరు కాలం నిద్ర మేలుకొని వేళ ఆయన తెలుసుకొని అంటే మెదలుకోవాలా నిద్ర మేలుకోవాలా అనేకులు నిద్ర అంటే అనేకులు ఏంటంటే మత్తులుగా ఉన్నారు ఇంకా ఏం వస్తలే ఇంకా ఏమి ఏం జరుగుతుంది అని సైలెంట్ ఉన్నారు ఏం తెలియనట్టు పట్టి ఉన్నారు కానీ ఆయన టైం దగ్గర పడింది అంటే రాకడ బహు దగ్గరగా ఉంది బహు సమీపంగా ఉంది అన్నట్టు ఈ లోకపు మర్యాద ఈ నటన గతించుపోబోతుంది త్వరలో అది మొత్తం పెకల వేళ్లతో పెళ్లగింపబడుతుంది ఈ లోకపు విధానం అంతా తారుమారు కాబోతుంది ఆల్రెడీ తారుమారు మరి విశేషంగా మరియు విజృంభించి రాబోతుంది అది కాబట్టి మీరు కాల నిద్ర మేలుకొని తెలుసుకొని అలాగూ చేయడి చూడండి ఎందుకంటే చేయాలని మనం విశ్వాసమైనప్పటి ఇప్పుడు అంటే మనం ఎప్పుడైనా విశ్వాసనము ప్రముని సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడు మనం విశ్వాసనమైనం కదా చూడండి విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడు అంటే ఇది ఏ టైంలో ఉన్నాం మనం ఇప్పుడు ఏ టైంలో మనం ఏ ఏ కాలంలో మనం ఏ ఏ టైంలో మనం ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి తెలుసుకోవాలంట విశ్వాసం అయినప్పటికండి ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపగా ఉన్నది అంటే రక్షణ మరి సమీప ఎందుకంటే రక్షణ నుంచి మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అక్కడ అంటే అంటే నువ్వు నిద్ర మేలుకుపోతే నువ్వు మత్తులో ఉంటే నీ రక్షణ పోగొట్టుకుంటుంది అని చెప్తున్నా అక్కడ రక్షణ ఇప్పుడు మరీ రక్షణ మనకు సమీపం అంటే నువ్వు రక్షణ సమీపగా ఉందనేది నువ్వు నువ్వు రక్షణ నువ్వు షోర్ నీ పిలుపు నువ్వు ఏర్పాటు నువ్వు షోర్ అది నిశ్చయం చేసుకోవాలా ఎంతకాలం మత్తులో ఉంటావు ను మత్తుల నుంచి బయటకు రావాలా అంటే ఈ సంఘము ఎంత కఠినంగా ఎంతగా ఆయన ఆ పౌలు దిగ దిగసారిపోయింది ఈ సంఘం క్రైస్తవ రోమా సంఘంలో అంటే వాళ్ళంతా మత్తులై ఉన్నారన్నట్టు ఆసక్తి తగ్గిపోయింది దేవునికి సమర్పించుకోవటం ఆ పిలుపులు మర్చిపోయినారు అన్నట్టు కాబట్టి మరీ రక్షణ మన సమీపం ఉన్నది కనుక చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి ఈ అంధకార క్రియలు ఈ లోక పంత అంధకార క్రియలే అది రహస్యంగా జరుగుతూ ఉంటాయి ఇంకొక ఇంకొక నన్నర నెలబోతే అన్ని జరుగుతూ ఉంటాయి అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకారము ధరించుకుందాము నువ్వు యుద్ధం నువ్వు మేల్కొని ఇప్పుడు యుద్ధం జరుగుబోతుంది అంతే భయంకరమైన కాలంలో మనం దుష్టుని సమూహం భయంకరమైన దయ్యాలతో మనం మనకు యుద్ధం ఉంది అంటే ప్రతి రోజు మనకు యుద్ధం జరుగుతూ ఉంది కదా మనం ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దయ్యాలతో మనం యుద్ధం విజయం పొందుతున్నాం యుద్ధం కదా అది అంత ఈజీగా రాయడం వాళ్ళు ఆ ఏరియాకి మన అక్కడ అడుగు పెడుతున్నాం అంటే వాళ్ళు ఖచ్చితంగా అటాక్ చేస్తారు ఏదో ఒక రూపంగా కాబట్టి యుద్ధోపకాణములు ధరించుకోవాలంట తేజస్ తేజస్ సంబంధమైన యుద్ధోపకాణంలో ధరించుకుందాము కాబట్టి మనం ధరించుకోవాలా యుద్ధ యుద్ధానికి మనం సిద్ధపడాలా అనే విషయం కాబట్టి మన ఆసక్తి మనం రేపుకోవాలా పురిగలుపుకోవాలా కాబట్టి ఆ ఆసక్తిలో మనం ఇంజనీరి తీవ్రత కలిగి మనం ప్రభుత్వం సేవించే ముందాలా అనే విషయం చెప్తున్నాం యుద్ధోపకరణంలో ధరించుకుందాము చూడండి కలరితో కూడిన ఆటపాట్లైన మత్తులైన కాకయు కామ వికాస వికాసమైన కోరిక శ్రేష్ట కలహమైన మత్సరమైన లేకయు పగటిను పగటి అంద నడుచుకున్నట్లు మర్యాద పూర్వకంగా నడుచుకుందాము మెట్టుకు సహోదరులారా మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై విషయమైన ఆలోచన చేసుకున్న కాబట్టి శారీరకమైన విధానంలో మీరు జాగ్రత్తగా ఉండాలా ఇది శారీరకమైన విధానంలో అది అదే మనుషుల ఆత్మీయస్థితి నుంచి పడగొట్టేస్తుంది అది అది ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉండదు అనట్టు కాబట్టి మనం ప్రభుని ధరించుకోవాలా మీరు కేసు ప్రభుని ధరించుకోవాలా ఎందుకంటే ఆయన మనం ఫలంగా తయారు చేస్తున్నాడు ఆ ధరించుకున్న మనం ఏం చేయాలంటే మనం ఆయన కొరకు పరిగెత్తాలా కాబట్టి మన ఆశక్తిని ఎప్పుడు కూడా మనం ఉండొద్దు ప్రభు సంపూర్ణ సమర్పించుకున్న ఆయన ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలా అనే విషయం చెప్పుకుని ఇంకొక వాక్యం నేను చూసి నేను ఎందుకు ఏ రీతి ఉన్నప్పుడు ఈ విషయంలో మనం చూస్తాం మనం దళితులు రాసిన పత్రికలు పౌలు ఒక విషయం అక్కడ చెప్తాను అక్కడ గలతీ సంఘాన్ని చూడండి ఐదవ అధ్యాయంలో ఏడవ వచ్చినంలో ఇక్కడ ఏం చెప్తానంటే మీరు బహుగా పరిగెత్తి చుంటేరి అంటే గలతీ సంఘం ఉన్నప్పుడు అన్యుల సంఘం అంటే అన్నిల నుంచి రక్షణ పొందిన వాళ్ళు చూడండి పౌలు చూడండి పౌలు ఎంతగానో ఆయన ఎంత కష్టపడి ఎంతగానో ఆ సంఘాన్ని ప్రభుత్వ ంతకు నడిపించింది ఆయన చూడండి మీరు బహుగా పరిగెత్తుంటే రే చాలా బాగా పరిగెత్తున్నారు సత్యం అనే ఒక విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించను చూడండి అడ్డగింపబడుతున్నారు చూడండి ఒకప్పుడు సంఘాలు ఎంత గంభీరమైన సత్యంలో ఉన్నాయి కదా సత్యంలో ఎంతగానో అవి ఎంతగానో తీవ్రతతో ఉన్నాయి సేవ చేసిన ఒకప్పుడు కాబట్టి బహుగా పరిగెత్తిండ్రు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తురు అన్నట్టు కాబట్టి సత్యం అనకు కాకుండా అంటే సత్యం విధేయులు కానీ విధేయతల కాకుండా ఎవరు మిమ్మల్ని అడ్డగించు ఎవరు అడ్డగించరు ఎందుకు అడ్డగింపబడుతున్నారు ఎవరు అడ్డగిస్తా ఈ లోకపు విధానాలతో నువ్వు అడ్డింపబడుతున్నావు కాంప్రమైజ్ అయిపోయి కాబట్టి వీటన్నిటిని మనం ఛేదించుకోవాలా సమర్పించబడిన వాళ్ళ మనం చూడండి సత్యములకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వల్ల కలగలేదు కాబట్టి మన పిలిచే వాళ్ళని కడగలేదంటే ఆయన ఎందుకు అడ్డగిస్తాడు అడ్డంకమే లేదు కదా చూడండి పిలిచిన పిండి కొంచెమే నూ ముద్దే ఇప్పుడు చేయను వారే మాత్రం వేరుగా ఆలసింపరని ప్రభువు గుచ్చి రూఢిగా నేను నమ్ముకొని ఉన్నాను మిమ్మల్ని వారు ఎవడైన నువ్వు తగిన శిక్ష భరించను చూడండి కాబట్టి కలవర పెట్టే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష ఎందుకంటే చూడండి సత్యము నువ్వు విరుదంగా ప్రకటిస్తే సత్యానికి భిన్నంగా బోధిస్తే సత్యముకు విధేయులు కాక నువ్వు అడ్డిస్తే నువ్వు ఎవరు సత్యంలో పోతే వాళ్ళు అడ్డగిస్తూ ఖచ్చితంగా శిక్ష ఉంటది అన్న చెప్తున్నా కాబట్టి ప్రభు ఎందుకంటే ఆ సత్యముకు విధేయులుగా చేసినవి కదా మనకు విధేయత ప్రభు మనకు నేర్పించింది కదా ఆయన మరణం ద్వారా తందితో ఎట్లా విధేయత గలు ఉన్నాడు తండ్రి చిత్ర నెరవేర్చిన విధేయతగా ఉన్న గుండి ఒక కుమారుడు తల్లితో ఎట్లా సంభాషించిడు అని చూస్తారు అక్కడ పత్రికలో మనం చూస్తూ ఆయన వలనే మనం విధేయత నేర్చుకున్నామంట అలా ఆయన రక్షణకు పారకుడు అయింది ఆయన రక్షణకు కారకుడేనంటే రక్షణకు ఆయన ఆయనే దాని కారకుడేనంటే ఆయన వల్ల రక్షణ వచ్చింది కాబట్టి కాబట్టి ప్రభుని ధరించుకున్న మనం ఆయన నామంలోని రక్షణకు కారకులు కావాలా మనం కూడా అంటే ఆయన నామంలో రక్షణ ఉందని మనం మన ద్వారా ప్రభు వాళ్ళ రక్షణకు నడిపిస్తే దానికి మనకు కారకులు కావాలా మన ప్రభుత్వ మనము ద్వారా మనం మనం కాబట్టి మనం కూడా ఆ రక్షణకు మన కారకులు కావాలా ఎందుకంటే అనేకులకు రక్షణ మార్గం మనం ప్రకటించాలన్నట్టు కాబట్టి సత్యాన్ని అడ్డగిస్తాం చాలా మంది ఎందుకంటే ఒక ప్రత్యేకంగా బౌగా పరిగెత్తిన తర్వాత ఏమైంది ఒక దగ్గర ఆగిపోయింది అన్నట్టు ఈ రోజు సంఘం కాబట్టి మనం ఆగిపోటానికి వీలేదు కాబట్టి చూడండి ఆయన ఎంతగానో చెప్తాడు క్రీస్తు స్వరూపం ఏర్పరచబడి వరకు మరలా నాకు ప్రసన్న విధానం కలుగుతుంది చూడండి ఒక బౌలు అంతగా ఎందుకు ఆయన అంతగా బాధపడుతున్నాడు అన్నప్పుడు ఒక దేవుని సేవకుడు ఎట్లా ప్రసన్న వేదన అంటే ఒక ఆత్మ నశించిపోతే ఒక దేవుని బిడలు తప్పిపోతే ఎంత వేదన ఉంటది అంటే నాకు మరలా మీరు ప్రసన్న విధానం అంతే చూడండి కాబట్టి అలాంటి భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం వేళ కాబట్టి మన రక్షణ మనం కాపాడుకోవాలా మరి కాలం మనం నిద్ర మేలుకొని తెలుసుకుని యుద్ధ తేజస్థ ఉపకరణంలో మనం ధరించుకోవాలా కాబట్టి ఈ లోక విధానాల నుంచి మనకి ఏ పని లేదు కాబట్టి మనం సంపూర్ణంగా సమర్పించబడిన మన జీవితాల్లో మనం సమస్తం అని మనకు అనుగురించే దేవుడు కదా కాబట్టి మన భవిష్యత్తుల గురించి మనకి ఎలాంటి బాధ కాబట్టి ఎందుకంటే ప్రభు చెప్పిండ పత్రికలు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారి అందరికీ ఆయన ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వాళ్ళు అవి ఎవరు వాళ్ళు ఎవరు ఆయన ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన సంకల్పం ప్రకారంగా జీవించే వాళ్ళకి మేలు కలుగుట్ట సమస్తం తమ కూడి జరుగుచున్నవని ఎరుగుదము చెప్పలేదు అక్కడ జరుగుతుంటే ఆల్రెడీ మన మన జీవితంలో మన భవిష్యత్తు మన కెరియర్ ఎట్లా ఉండాలా మన ఉద్యోగం ఏది సమస్తం అనే అనే ఆల్రెడీ ప్లాన్ తీసి పెట్టనట్టు కాబట్టి మనం పరిగెత్తాలి పరిగెత్తాలా మన ఆసక్తిని పరిగెత్తించాలా కాబట్టి మనం అతను వెనక అంటే మనకు అన్ని అనుమానాలు రావద్దన్నట్టు కాబట్టి రాబోయే కాలంలో ఎంత భయంకర కాదు కాబట్టి మన ప్రభు చూపించిన విషయాలు కాబట్టి మనం ధైర్యంగా మనం ఎందుకంటే ఆ విధానాలు చూడండి ఆ శ్రమ రాబోతుందని ముందుగా చెప్తే జాగ్రత్త కదా కాబట్టి రాలే అది అది తెలుసుకోపోతే ఆ శ్రమకు ఆ శ్రమ వచ్చే టైంకి మనం ఏం చేస్తామంటే బెదిరిపోతాం పోతాం కానీ ప్రభు మనకి ముందుగినవన్నీ మనకు బయలుపరిచింది అనే వాక్యం కాబట్టి మనం భయపడేది ధైర్యంగా ఆ శ్రమల కాలంలో ప్రభు ఒక తీవ్రత కలిగి మన దేవుని శ్రోత ప్రకటించాలా అనేకులను సత్యంకి అడ్డగించబడినవారు ఆగిపోయిన వారు వాళ్ళంతా మనం ఏం చేయాలి మన ప్రభుత్వ మార్గంలో వాళ్ళని తీసుకొని పోవాలా అలాంటి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలా దేవుడు ఒక చిన్న వాక్యం గురించి నడిపించాలా మీ సన్నిధికి ఈ యొక్క భయంకరమైన శ్రమాల కాలం స్టార్ట్ అయింది ప్రభావితం చూస్తున్నాం ప్రపంచం అంతా ఈ రైస్ లో కూడా ఒక భయంకరమైన కాలం ఆరంభమైంది ఈ విధంగా మేము చూస్తున్నాం ప్రోభ తిరుగుబాటుతనము పాపకు జీవితము కాబోతుంది తదితరులు మేము చూడబోతున్నామునైనా హైయెస్ట్ రేట్స్ ఆఫ్ అబార్షన్ హైయెస్ట్ రేట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మేము త్వరగా చూడబోతున్నాం ప్రభావ ఇది ఏ రీతిగా జాగ్రత్తగా జీవించాలన్నా సమార్థిస్తున్నాం ఒక మంచి అవకాశాలు పోగొట్టుకున్నారు ప్రభావిస్ ప్రజలు ఓనైనా కన్నులు మీ కుల కలికరించమని ప్రార్థిస్తాం కండి ఒక ఛాన్స్ పోగొట్టుకున్నారు ప్రభావం జ్ఞానండి ఎవరు కూడా కేర్చి దేశం గురించి ఎవరికి పట్టించలేనట్టు చూస్తున్నాం నేను అక్కడ అదేవిధంగా మా దేశం గురించి తయారీ ప్రపంచం అందరి తయారైంది ప్రభావం అన్ని దేశాలు కూలిపోతున్నాయి తర్వాత అన్ని రాజ్యాలు కూలిపోతున్నాయి తర్వాత మీ రాజ్యాన్ని స్థిరపడుతుంది కొన్ని కట్ట తండ్రి అని మేము చూస్తున్నాం ఇళ్ళ కొత్త రాజ్యాలన్నీ కూలిపోవలసినే మన మీ రాజ్యాలు కావాల ప్రభావం అందుకొరకు మేము తయారు పడుతున్న ఇది అన్నిటిని చూపించి మీకు సిద్ధపరిచిడలుగా మమ్మల్ని తయారు చేయండి వైరస్ ఇంకా విజురమ ప్రభావ ఇంకా డెత్ రేట్స్ పెరుగుతున్నాయి ప్రభావ రికవరీ రేట్స్ అనేవి మోసం చూపిస్తున్నట్టండి అవున తన్మలి నంబర్ ఆఫ్ కేసెస్ వెళ్ళిపోతుంది ప్రపంచం అంతటా ఈ తన్మల మీ యొక్క ఉగ్రతన్మని మనుషులు గ్రహించాలని సేపడని తండ్రి మీరు చింత ఖర్చులాగన్నా పాపక్షణ పొందలాగన్నా మీ కొరకు జీవింపలేమంతా ఆచిస్తున్నాం ఈ సత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరు అందరూ భయం తన్మలు ప్రకటించి మనుషులు సీదాపరచాలి మీరు అక్కడ కొరకు భయంకరమైన శ్రమలు దినాల కొరకు సిధాపరచాల శ్రమలలో అన్న బోధలు లేవు ప్రభుత్వ సోదరం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహిమ స్వరపగ దేవ కృపడానికి స్తోత్రమైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం తా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా అయినా ఇస్తు ప్రభావ మమ్మల్ని సజ్జీలుగా నిలబెట్టుకున్నారు ప్రభావ శివరాత్రి కాచి కాపాడినైనా మీకు ఈ దినానికి ప్రభావ నూతనమైన కురుపుర్మాకు అనుగ్రించిన మమ్మల్ని నిలబెట్టుకునే ప్రభావ మీకు స్వరం ఏ కురుపుర్మాకు అనుగ్రహించిన వర్ణాలేసయ్య ప్రభావ మీ సంపూర్ణంగా మీకు జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావ ఈ లోక మాకు ఏం పని లేదు ఆయన ఉత్తమ సంపూర్ణమైన చిత్తాన్ని పరీక్షించాలా ఇవన్ని మేము నేర్చుకోవాలా ప్రభావ అన్నిటి మేము ప్రకటించాలా ప్రభావ ఎందుకంటే బహుభయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ఆయన మొత్తం భ్రష్త్వంలో పడిపోయిన ప్రభావ నయంకరమైంది ప్రభావ ఈ సత్యాన్ని వాళ్ళు చూపించే ప్రభావ మీ చెందుకు మేము నడిపించాలా ప్రభావ ఈసారి మా రక్ష గట్టిగా మేము కాపాడుకోవాలా అది నిత్యం చేసుకోలేదు సత్యంపై అలాంటి బోధ లోకంలో లేదు ప్రవ్వ అతను ఒక చిన్న గుంపు అయినా అది ప్రకటిస్తుంది ప్రభా మీ వాక్యం నుంచి ప్రవ ైనా ప్రభా ఆ గుంపులో మమ్మల్ని పెట్టుకునేందుకని వందా నా ప్రభావ అంత భయంకరంగా ప్రభా నిష్ఫలంగా అయిపోయిన ప్రభావ సోమరులాగా తయారైపోయినారు ప్రభావిధంగా ప్రభావ ఎంతో బాధకరం ఉంది ప్రభావ ఎంతో దుఃఖకరం ఉంది ప్రభావంతో ప్రభావ తిరిగి ప్రభానైనా ఆత్మ తీవ్రత కలిగి ప్రభా మీ కొరికి రోషం కలిగి వార్త ప్రకటించాలా ప్రభావ అలాంటి గొప్ప ఉద్యోగం ప్రభావతి సంఘాల నుంచి రావాలా ఓ ప్రభావితం రావాలా ఇసు ప్రభావ మమ్మల్ని ఆ రీతికి మీరు నడిపించిన ప్రభావ అలాంటి తీవ్రతగా మేము ముందు పోాలని మీ నీతి శక్తిని ధైర్యంగా మేము ప్రకటించాలాకులకు ప్రేమతోనైనా అలాంటి ఆత్మక గురించి మేము ప్రాధిష్టం అయినా ఎందుకంటే బహు భయంకరంగా ఉన్న ప్రభావ రకరకాల మనిషి భయం రోగాలు కూడా రాబోతున్నాయి మనుషులైనా ఏ రీతిగా ప్రభు మీ వెళ్ళలేదు మీరు అక్కడ మీరు సిద్ధపరచాలి ఏ రీతిగా ఆ శ్రమల నుంచి ఆ పాపముల నుంచి వాళ్ళు విడుదల పొందాలి మార్గం తండ్రి మీరు ఓ ప్రభావ మీ మార్గం చూపించే వారికి సహాయపడండి ఆయన మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీరు సిద్ధపడాలా మరి ఆయన అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ నైనా ఇసు ప్రభ నీకు వంద వైరస్ బాధితులు అందరు మీరు స్వస్థపచము నైనా ప్రభా మీరు సమర్పించుకుని ప్రభా మీ సేవ చేయాల ప్రభా అది కాలం మెరిగి నిద్ర మేలుకోవాల ప్రభా నిద్రించిన క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాను వాక్యం చెప్తుంది ప్రభా అయినా ప్రతి ఆ అబద్ధ బోధ నుంచి వాళ్ళని ఓ ప్రవణతని అది భయంకరమైన భూతములు బోధ దయ్యంలో బోధని వాక్యం చెప్తుంది బైబుల్ అంత భయంకరంగా ఉంది ప్రభావ లోకమంతా గజిబిజి గందరగోళం ఉంది ప్రభావ ఏది సత్యం ఏమైనా తెలుసుకుని తిట్లు ఆ కను ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్న ప్రభుత్వ ఈ రోజు క్రైస్తవాళ్ళంతా ప్రభావ నైనా ఆ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళు బయటికి రావాలా ఈసుక్రీస్త మీ సత్య మేము ఆ ఒక్కరిన జనుల మధ్య జీవవాక్యం పట్టుకుని మేము జ్యోతులాగా మీ వెలుగును మేము చూపించేవారి లాగా అనేక మేము ఉండాలా ప్రభావ అలాంటి కాలంలో మేము ఉన్నాం చీకటి కాలం ఇది క్రమల కాలం ప్రభావ మీ వెలుగు మీ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తే ఉంది ప్రభావ కానీ మీ వెలుగు దగ్గరికి వాళ్ళు రావట్లేదు ప్రభావ వాళ్ళ దుష్కి సీకట్లోకి సంబంధం ఉంది కాబట్టి ఆ వెలుగు దగ్గర రాణిస్తూనే ఉన్నారు ప్రభా నైనా ఇస్తూ ప్రభులు బంధకాలున్నారు ప్రభా వాళ్ళ పట్ల మీ కనికెరం చూపించే గొప్ప జనం అంతా ప్రభా సరపంచ రెండు గుంపులుంచి వాళ్ళు తీసుకొని రావాల ప్రభా మీరు ఇరుకు మార్గం ప్రభానైనా అయినా కానీ ప్రభావ మీరు మాకు సహాయకులు ప్రభావ మీరు మా పక్షంగా ఉన్నారు ప్రభా మీరు మాతో పాటు ఉన్నారు ప్రభానికి వందా మీరు భయపడని ప్రభావ దేని ఇచ్చినా గానీ ప్రభా ధైర్యంగా వెళ్ళే ప్రభా అక్కడ గొప్ప జన సామాన్య మీ చింత మీరు నడిపించాలా మీరే మార్గం చూపించే ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రభానికి వందాలని అయినా మీకు ఆ మార్గం మాకు అనుగ్రహించమని ప్రాధ్యం మీరు నడిపించండి బయలుపర్చిన ప్రభావం మీకు వరకు మీరు కనిపెట్టుకోవాలా విశేషంగా మీ కొరకు జీవించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అనేకలు మీరు చెంత నడిపించాలా మీరు సహాయపడండి గ్రూప్ లో ఉన్న ప్రతి తీవ్రతతో ఆసక్తితో నింపి ప్రభావ గొప్ప ఉద్యమంతో నింపి ప్రభావ మీ నీతి శక్తిని ధైర్యంగా ప్రకటించాలని సహాయపడని ప్రధిష్టం మా భవిష్యత్తులో నుంచి మాకు ఏ బాధ లేదు మా జీవం మీద దాచబడింది ప్రాభా నైనా మేము భయపడడం ప్రభావ దేవ సమస్తం మీలో మీతో పాటు ఉన్నాం కనుక మేము భయపడం ఈ యొక్క లోకంలో పెట్టినారు ప్రభా అది మీ సంపూర్ణ దాన్ని కొనసాగించుకోవాలి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలా ప్రాభ అన్ను ఎలాంటి లోపం ఉన్నదో ప్రభావ సంపూర్ణంగా ప్రభావి నెరవేర్చాలా మా కాలం ముగించక ముందు ప్రభావ నైనా అలాంటి తీవ్రతగా మేము ముందు పోల సహాయపడండి ఆయన ప్రతి బ్రదర్స్ అందరూ మీరు స్వస్థతలు అనుకరించి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ భవిష్యత్తు మీద దీవించండి వాళ్ళ ఉద్యోగ స్థలంలో బిజినెస్ అంతలో ప్రభావం మీరు ఆశీర్వదించండి ప్రభావ మీరే సహాయకులు నడిపించని ప్రభావ నీకు వందాలు గొప్ప దేవా ఇంకా ఎంతమంది రాలేదు బిడెలైనా బిడ్డలు మీరు ఆశ్రదించండి దీవించండి నూతనంగా మీరు అభిషేకం విషయాలు బలంగా వాడుకోండి వాళ్ళకు అవలసిన ప్రతి అవసరాలను తీర్చని ప్రతి సమస్యలను చూడాలి ఇచ్చిన ప్రభావ ప్రతి అడ్డంకులను ఏ స్థానంలో కొట్టివ్వండి ప్రభావ చీకటి దురా అందక శక్తులు ఏ ఓ ప్రభావ్వా అయినా మీరే సాయపడని ప్రభావతి బిడ మీరు ఆశల నుంచి మీకు గొప్ప సాక్షిని పెట్టుకుని ఈ దినవంత ప్రభావ మీరే మాకు సాహకులు నడిపించి ప్రభావ మీ రాకులకు అందరిని సిద్ధపరచుకోమని ఓ ప్రభావ మీ వాక్యం ప్రభావం భద్రపరుచుకొని జాగ్రత్తగా ప్రత్యక్ష మేము జీవించాలా ఓ ప్రభా తన మా చూపులు మా తలంపులు మా ఆలోచన నడవల సమస్త ప్రవర్తన ప్రభావ మేము పరిశుద్ధంగా యదార్థంగా జీవించాలని ఓ ప్రభావ మీరే మాకు సాయపడని కుడికిగా నెడమే తిరుగుతున్న ప్రభావ మీరు చూపించిన మార్గంలో చూస్తూ ముందుకు పోవాలా ప్రభావ ఓ ప్రభావ మీరే మాకు సాయకులు మా గురి మీరే ప్రభావ ఆయన మేము పరిగెత్తాల ప్రభావ మేము పరిగెత్తాది కాకుండా తీసుకొని రావాలని ప్రభ అలాంటి ప్రయాసమైన కలిగితే ఆసక్తితో మేము ముందుకు వెళ్ళగలం మమ్మల్ని ఆశ్రదించి మిమ్మల్ని అభిషేకి ప్రతి చోటి మీ కొరకు సాక్షి పెట్టుకుని రాక కొడుకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాను యేసు క్రీస్తు పరిశుద్ధ నామో ప్రార్థించుకున్నాం తండ్రి పైన నమ్మకమైన దేవుడు ప్రింగుల దిందే తండ్రి వ్యాక్ ఏమి ప్రేమకైనా కొందనాడు పైకైనా కొందనా అని చూపించుకుంటున్నాం తండ్రి ప్రభుత్వ దినప్పుడే కాలశ్రమకు తండ్రి చూడటానికి మా జీవితంలో నిరం మరి ఒక దినం మరి ఒక వారం ఎన్నికలు దేవుకి మంచితనం లేదు దేవా కేవలం నినకృపను పెట్టి ఉంటున్నాం దేవా నమ్మకం అయిందేవా ప్రేంగులు కింద తండ్రి నేను కుంటాను నేను డైనమిక్ పాయింటర్ ఉంది నేను ఫ్లెక్సిబుల్ ఉంది నేను పర్ఫెక్ట్ కండిషన్స్ లో ఉంది పారామీటర్ చంద్ర నేను మంకిట్ నేను అనుకుంటున్నాను అస్సలు నాది కాదు లపోర్టితో నేను తంగ్ బ్లాక్ చేయలేను నేను కంట్రోల్ చేయాలి in అయ్యా హైదరాబాద్ అయ్యా నమ్మక సహజ అయ్యా జీతాయింధ్యమికారు <laughs> <laughs> అయినా కదస్ట్ కై ఆ కల్కల్ కంప్లైంట్ ఎటెటివ్స్ యా ఐ బిన్ టాక్డ్ బై నా టిక్ టాక్ సర్ అయి అస్క్డ్ ఫర్ ఏ టెక్స్ట్ అనేక మంచి నమస్కల్ యాప్లై కడుపు సాక్ష తీసుకున్నా కేవలం దేవా సాయం చేయండి జ్ఞాపకం చేసుకుంటు మన తెలుసు సాయం చేయండి దేవత సాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి కలిగి కూర్న్నారు చేస్తాం తీసుకుంటున్నా ప్రామీన్ పరిశుద్ధించిన వంద మీ పాక్షన్ గట్టి వంద నుసారంగా జీవించేటువంటి జీవితాన్ని మోస ఖర్చు పడుకోకుండా మోసపోకుండా అయ్యాన్ని వాటిస్తున్నామని చెప్పండి మీరు నడిపించాలని ప్రతి అనుమతించాలని మీరు ప్రార్థన చేస్తుంది అంటే మీరు ప్రభావంలో ప్రభావం చాలా నాశపడంగా వార్తలుగా ఆ ప్రాంతానికి తరడం చేయండి విడిచిన వాళ్ళని మీరు జ్ఞాప్యం చేసుకోండి ప్రతి ఒక్క రెండుని మీరు దర్శించండి వహనాన్ని స్వాలింపు పరుచుకుని రోడ్లను ఎలాసిన ప్రాంతాన్ని ఆయా ప్రతి ఆటంకాలు ఏమి లేకుండా మీరు మధ్యలో తిరుగుతారు మీ రాష్ట్రించండి సురద్యంగా మార్చండి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మీ వాటి వింటారు వాటిల్ మీరు నిజదేవి మీ వైపు తిరుగులాగా మీ అనుభవించండి ఆ ప్రాంతాలకు కూడా శువారి ఆ ప్రాంతాల నుంచి మీరు లేకున్నాము మీకు మధ్య కోసం మీ రాజ్యం ప్రతి అనుభవించిందిగా ఈ సహానికి ప్రార్థిస్తున్నాను తండ్రి సమాధానము మనలు సకల పరిశుద్ధులకి వైరస్ బాధితులకు చూడడం